పతంజలి మహర్షి ద్వారా తెలుసుకుందాం అసలు ఎందుకు కావాలయ్యా ధ్యానశాస్త్రం అంటే సకల ప్రాణికోటితో మిత్రత్వము సంపాదించుకునేది ఫ్రెండ్స్ తర్వాత మన జీవితం మీద మనకు ఆధిపత్యం రావడం కోసం మాస్టరీ తర్వాత అహం బ్రహ్మాస్మి నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం కోసం ధ్యాన శాస్త్రం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఫ్రెండ్స్టర్స్ అండ్ గాడ్స్ సకల సృష్టితోటి సకల తోటి మనము మిత్రత్వము నెలపగలగా శివుడు పాములను వేసుకున్నాడు పాములను చూసి మనం భయపడతాం వినాయకుడు ఎలక మీద వాహన ఎలకను చూసి మనం తుచ్ఛముగా భావిస్తాం కనుక మై డియర్ ఫ్రెండ్స్ బిఎ ఫ్రెండ్ అంటూ ఎవరి బీ అందుకోసం చెప్పడం కోసమే వినాయకుడు ఎలక మీద మరి శివుడు పాముల్ని మిత్రత్వం రెండవది మాస్టరీ ఆధిపత్యము మన జీవితం మీద మనకి ఆధిపత్యం ఉండదు ధ్యాన శాస్త్రం లేకపోతే ధ్యాన శాస్త్రం ఉంటే మన జీవితం మీద ఆధిపత్యము చాలా మంది అంటారు నాకు తెలియకుండా ఆ మాట అలా వచ్చేసిందని చెప్పేసి ఎలా వస్తుంది ఆ మాట నీ మీద నీకు ఆధిపత్యం లేదు ఎవరి దగ్గర ధ్యాన శాస్త్రం ఉండదు ఎవరి దగ్గర ధ్యాన అభ్యాసం ఉండవదో వాళ్ళ దగ్గర ఆధిపత్యము స్వాధిపత్యం ఉండదు ఈ మాస్టర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ మనమంతా ఆత్మ పదార్థం సృష్టి యొక్క మూల చైతన్యం యొక్క సకలములు అని అది ఎలా తెలుస్తుంది భగవద్గీత చెప్తుంది మనకు తెలుస్తుందా బైబుల్ చెప్తుంది మనకు తెలుస్తుందా మనకు తెలియాలంటే మనము ధ్యాన శాస్త్రము తెలుసుకుని ధ్యాన అభ్యాసం చేయాలి ధ్యాన శాస్త్రం అంటే థియరీ ధ్యాన అభ్యాసం అంటే ప్రాక్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ ధ్యాన కేంద్రం ఎక్కడ ఉంది కర్నూల్లో ఉంది కర్నూలు ఎక్కడ ఉంది హైదరాబాద్ బెంగళూరు యొక్క నేషనల్ హైవే లో కిలోమీటర్స్ నుంచి ఉంది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎక్కడుంది హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది భారతదేశంలో ఉంది మనం అడ్రస్ తెలుసుకుంటే తిన్నగా వెళ్తాము అడ్రస్ తెలుసుకోకపోతే గంగరెద్దులా తిరుగుతూ ఉంటాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ఎన్ని జన్మలకైనా కనుక సకల ప్రాణికోటితో కూడాను మిత్రత్వంలో బ్రహ్మాండమైన మిత్రత్వంలో మన చేష్టల మీద మన వాక్కు మీద మన ఆలోచనల మీద మనకు ఆధిపత్యం రావడం కోసం తర్వాత మనమంతా సృష్టికర్త పదార్థము అని తెలుసుకోవడం కోసమే ధ్యాన శాస్త్రము ధ్యాన అభ్యాసం శాస్త్రము తెలుసుకోకపోతే అభ్యాసము రాదు నీ శాస్త్రము ఎంత కరెక్ట్ గా ఉంటే నీ అభ్యాసం కరెక్ట్ గా ఉంటుంది నీ శాస్త్రం ఎంత అసంపూర్ణంగా ఉంటే నీ అభ్యాసం అంతా అసంపూర్ణంగా ఉంటుంది కనుక ఈ రోజు ధ్యానం మనం అభ్యాసం చేయాలంటే ధ్యాన శాస్త్రం తెలుసుకోవాలి ఈ రోజు ధ్యాన శాస్త్రం మనం తెలుసుకుంటున్నాము పతంజలి గారి వాక్కు ద్వారా అష్టాంగ మార్గము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యమ నియమాలతో ధ్యానము మొదలు కాదు యమం అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ ప్రిన్సిపల్స్ నియమం అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ యువర్ డే టు డే ఎఫాట్స్ ఇవి రెండూ కూడా సమాధి అనంతరమే వచ్చే స్థితిలో గాని నువ్వు ఇవి రెండు ఉంటే యమ నియమాలు నీ చేతిలో ఉంటే ధ్యానమే అక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ గాడ్స్ మౌలికంగా అందరూ యమ నియమాల దగ్గర అది లేకపోతే మనం ధ్యానం చేయలేము ధారణ చేయలేము సమాధిలో పోలేము అని చెప్పేసి అక్కడే ఎందుకు మనం గొడవ అని చెప్పేసి మనకు వచ్చే జన్మలో చూసుకుంటాం ఇప్పుడు బాగా తాగి పడుకుందాం మనం ఎలానూ తాగడం కంట్రోల్ చేసుకోలేం కదా మన కోపాలు ఎలాంటి తగ్గవు కదా మనకి పెళ్లాముంది కదా మొగుడు ఉన్నాడు కదా ఈ సంసారాలు లంపటంలో ఉండి ధ్యానం ఎక్కడ తీసుకుంటామని అహింస ఆస్థము సత్యము అపరిగ్రహము బ్రహ్మచర్యము ఇవన్నీ లేవు కదా మన దగ్గర కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ధ్యాన శాస్త్రం అనేది ఆసనం నుంచే మొదలవుతుంది గాని యమ నియమాల నుంచి మొదలు కాదు తెలుసుకోండి యమ నియమం అన్నదాన్ని ఫస్ట్ అండ్ సెకండ్ మీ పుస్తకాల్లో ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ ని సెవెంత్ అండ్ ఎయిత్ చేయాలి మొట్టమొదటి ఆసనము రెండవది ప్రాణాయామము మూడవది ప్రత్యాహారము నాలుగవది ధారణ ఐదవది ధ్యానము ఆరవది సమాధి ఏడవది యమము ఎనిమిది నియమము ఓకే ఫస్ట్ నువ్వు నువ్వు బ్రహ్మచారి నువ్వు సత్యమా అసత్యమా అస్తే ఆ పరిగ్రహమా అన్ని తింటున్నావా కంట్రోల్ అవన్నీ వద్దు రోగికే ఔషధం కావాలి సకల దోషాలు సకల దుర్గుణాలు ఉన్నవాడికే ధ్యానం అనకీస్ వెరీ కండిషన్ లో మనము మొట్టమొదటి ఆసనం ఈ ఎనిమిది పాయింట్ లో ఒక్కొక్కటి తీసుకుందాం ఫస్ట్ ఆసనం ఆసనంలో తెలుసుకోవాల్సినంత ఒకటే ఒక స్టేట్మెంట్ స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి స్థిర సుఖం ఆసనం హాయిగా కుర్చీలో కూర్చోండి కింద కూర్చోవలసిన అవసరమే లేదు చిన్న పిల్లలైతే కింద కూర్చోగలరు కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత అలవాటు లేకపోతే కింద కూర్చోలేరు మొట్టమొదటిగా కనుక కుర్చీలో కూర్చోండి కొంచెం అలవాటైన తర్వాత కింద మీరే కూర్చుంటారు ఫస్ట్ గోడకను నానుకుని కూర్చోండి తర్వాత గోడకను ఆనుకోకుండా మీరే కూర్చుంటారు అప్పుడు అప్పుడే మీకు బాగుంటుంది బాగున్నప్పుడే ఏదన్నా పని చేయాలి బాగాలేనప్పుడే పని చేయకూడదు కనుక హాయిగా కూర్చుని పాదాలన్నీ క్రాస్ చేసుకుని ఆసన జయం కావాలి ఆసన జయం అంటే ఏదైనా ఒక పాశ్చర్ లో ఏదైనా ఒక ముద్రలో ఆసనంలో మూడు గంటల సేపు చక్కగా కంఫర్టబుల్ గా కూర్చోగలిగితే అది ఆసన జయం అంటాం చక్కగా కూర్చోవచ్చు మనం సినిమా చూడటం లే హాయిగా కూర్చుంది మూడు గంటలు కనుక ఇది మంచి ఆసనము మనకి ఆసన జయముంది ఇక్కడ కనుక స్థిర మైడియర్ ఫ్రెండ్స్ అంతకన్నా ఆసనంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఏ కాలు ఇటు పెట్టాలా ఈ కాలు ఇటు పెట్టాలా అదేమి ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి అయిపోయింది అంతే ఆసనం గురించి అంతకన్నా ఏమీ లేదు ఇంత ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు లేవు ఆసనం గురించి ఓన్లీ వన్ పాయింట్ మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి కూర్చోండి ముసలి వాళ్ళకు పడుకోవచ్చు కానీ కూచోగలిగిన వాళ్ళు కూచునే తీరాలి తర్వాత ప్రాణాయామం ఆసనం తర్వాత ప్రాణాయామం మంత్రము కాదు చూసారా దేర్ నో మంత్రము మై డియర్ ఫ్రెండ్స్ గాయత్రి మంత్రము నమో నారాయణ ఓంకారముట్లాహ్ నో సౌండ్ ఫ్రం ద ప్రాణాయామం శరీరాన్ని చూసుకున్న తర్వాత శ్వాసను చూసుకోవాలి శరీరాన్ని స్థిరంగా ఉంచడము ఆసనము శ్వాసను నియంత్రించడము దానిలో కుంభకము చేయడము శ్వాసను రూపంలో బిగబట్టడము అంతర్ కుంభకము బహిర్ కుంభకము చేయడము చల్తాన హీ గాడి ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం ఎలాగైతే సుఖమైన ఆసనము సుఖమైన ప్రాణాయామము ఈ కాలు తీసి ఇక్కడ పెట్టి ఈ కాలు తీసి ఈ పెట్టి అయిన ఆసనము లేదు అసఖమైన మరి ప్రాణాయామము లేదు సుఖమైన ఆసనం సుఖమైన ప్రాణాయామము సుఖమైన ప్రాణాయామం అంటే అదే ఉన్నది ఉన్నట్టు గమనించడము నీకెలా హాయిగా ఉంటే అలా కూర్చోడము సుఖమైన ఆసనము ఉన్న శ్వాసను యధాతథంగా గమనించడము అక్కడెక్కడో పోకుండా ఇక్కడ పెట్టు అది సుఖమయ ప్రాణాయామము దానినే గౌతమ బుద్ధుడు అనాపానుసతి అన్నాడు మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లము శ్వాస మీద సుఖమయ ప్రాణాయామం కుంభక రహిత కేవల పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామము అనాపానుసతి అంతే అంతకన్నా మరొకటి లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఆసనం ఫస్ట్ పాయింట్ ధ్యాన శాస్త్రము ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాము ధ్యాన శాస్త్రం ఎందుకు తెలుసుకుంటున్నాము ధ్యాన అభ్యాసం కోసం ధ్యాన అభ్యాసం చేస్తే ఏమవుతుంది మూడు ఒకటి సకల ప్రాణికోటితో స్నేహము అనురాగము ఏకము మీ జీవితం మీద మీకు ఆధిపత్యము మూడు మీరు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారు ఐఎమ్ ఎ గాడ్ ధ్యాన శాస్త్రం ఏం చెప్తుంది ఫస్ట్ ఆసనము రెండు ప్రాణాయామము మూడు ప్రత్యాహారము చక్కగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టి ఈ కళ్లలోంచి పది శాతం ఎనర్జీ బయటకు పోతుంటుంది దాన్ని మనం సమాహితం చేసుకుంటాం వీలైనంత చేతుల్లోంచి పది శాతం ఎనర్జీ పోతుంటుంది శక్తి దాన్ని సమాహితం చేసుకుంటాం కళ్లలోంచి ఎనభై శాతం ఎనర్జీ పోతుంటుంది దాన్ని సమాహితం చేసుకుంటాం అంటే తర్వాత మనసు ఆలోచన ద్వారా ప్రాణం అంతా బయటకుపోతుంటుంది ఎనర్జీ దాన్ని కూడా సమాహితం చేసుకోవడం కోసం యోగ చిత్త వృత్తి నిరోధ యోగ చిత్త వృత్తిలో నిరోధించడం ఎలా నిరోధింపబడతాయి ఈ రెండవ స్టెప్ ద్వారా ప్రాణాయామం ద్వారా ప్రాణాయామం ద్వారా చిత్త వృత్తి నిరోధము చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడు బహిర్ముఖము అంతర్ధానమైనప్పుడు అంతర్ముఖము ప్రత్యక్షమైనప్పుడు ఆ అంతర్ముఖ స్థితిని ప్రత్యాహారము మూడవ స్థితి అంటారు ఎప్పుడైతే బయట ఉన్నా మొగుడు పెళ్లాము పిల్లలు ఇల్లు ఆస్తి సంపద పేరు ఎమ్మెల్యే ఎంపీ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్ని పోతాయో అప్పుడేమవుతుందంటే రూపల విషయాలు చూడడం మొదలు రోపల విషయాలు వెంట మొదలు పెడతారు రూపల సంచారము సంచారము మొదలవుతుంది ఈ రూపల విషయాలు చూడడము రూపల విషయాలు రూపల విషయాలంటే ఈ ఫ్రీక్వెన్సీలో లేని విషయాలు ఈ విబియార్ ఫ్రీక్వెన్సీలో ఉండేది ఈ శరీరం గ్రహిస్తుంది నాన్ విబార్ ఫ్రీక్వెన్సీలో ఉండే వాటిని గ్రహించడము రిసీవ్ చేసుకోవడము అదే మూడవ స్టెప్ ఈ బహిర్ముఖం అంతర్ధానమైనప్పుడు అంతర్ముఖము ప్రత్యక్షం అవుతుంది మెల్లిమెల్లిగా బొట్టుతో మొదయ్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని విశ్వరూపం మనకి తెలుస్తుంది మొట్టమొదటిలో అంతా చీకడైపోతుంది చూడో ఒక బొట్టు ఒక చిన్న వైట్ లైట్ కనబడుతుంది మెల్లిగా వైట్ లైట్ పెద్దగా అవుతుంది మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది రకరకాల రంగులు వస్తాయి చెట్లు పుట్టలు కొండలు లోయలు అన్ని కనబడతాయి దీనికి సాధన అవసరం నిరంతర సాధన అకుంఠిత దీక్షతో సాధన సంగీతం వీణ నేర్చుకోవాలంటే ఎంత సాధన కావాలి ఫ్లూట్ వాయించాలంటే ఎంత కష్టపడాలి క్రికెట్ ఆడాలంటే ఎంత కష్టపడాలి మన ఈ విధంగా తెలుగు మాట్లాడాలంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్తేనే కదా ఈ రోజు ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడగలుగుతున్నాను ఆ స్కూల్కి వెళ్ళకపోతే అన్ని సంవత్సరాలు ఆ తెలుగుని రాపిడికి పట్టకపోతే ఈ తెలుగు వస్తుందా రాదు కదా కనుక మనము ఇన్ని నేర్చుకున్నాము క్రికెట్ నేర్చుకున్నాము సంగీతం నేర్చుకున్నాము తెలుగు నేర్చుకున్నాము ఇంగ్లీష్ నేర్చుకున్నాము ధ్యానం నేర్చుకోవాలి అంతే వీటన్నిటికీ మనం ఇది తోడు కావాలి మై డియర్ ఫ్రెండ్స్ మొట్టమొదటిది ఆసనము రెండవది ప్రాణాయామము మూడవది ప్రత్యాహారము అంటే రూపల విషయాలు కనబడుతుంటాయి కొండలు కోనలు లోయలు జలపాతాలు చక్కటి ప్రకృతి విషయాలు కనబడతాయి కూర్చోగా కూర్చోగా కూర్చోగా కూర్చోగా కూర్చోగా ఈ రూపాల దృశ్యాలు కనపడము రూపాల నుంచి జ్ఞానాన్ని స్వీకరించడము దాని ప్రత్యాహారం ఆహారం అంటే ఫుడ్ ప్రతి అంటే ఆపోజిట్ ప్రత్యర్థి అంటే ఆపోజిట్ పిలవ్ అంటే మనం బయట నుంచి ఇప్పుడు విషయాలు గ్రహిస్తున్నాము ఆ చెట్టు నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను ఆ బయట శబ్దాలను వినబడుతున్నాయి ఇదంతా జ్ఞానేంద్రియాలకి ఆహారం రూపాల నుంచి ఈ జ్ఞానేంద్రియాలకి ఆహారం రావాలి ప్రతి ఆహారం ప్రతి అంటే ఆపోజిట్ అంటే బయట నుంచి ఆహారం కాదు రూపాల నుంచి ఆహారం కావాలి అంటే నీ కళ్ళు మూసుకుంటే నాకు కృష్ణుడు కనబడతాడు నా చనిపోయిన తల్లి తండ్రి తల్లి చనిపోయిన తండ్రి కనబడతారు వాళ్ళు మాట్లాడతారు నచికేతుడు అడిగాడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది స్వామి అడిగాడు అది ఇప్పుడు నీకెందుకు మంచి సౌభాగ్యం ఇస్తాను మరి అష్ట ఐశ్వర్యాలు అంటే నాకు అదేమి వద్దు నాకు చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పే నా తల్లి చచ్చిపోయింది నా తండ్రి చచ్చిపోయాడు నా కూతురు చనిపోయింది నా పెళ్ళం చనిపోయింది మూగురు చనిపోయాడు ఎక్కడి పోయారు వాళ్ళు చూడాలి నేను ప్రత్యక్షంగా చూడవలే తెలుసుకున్న వలే అందుకోసం ధ్యానశాస్త్రం మై డియర్ ఫ్రెండ్ నచికేతుడు అది అడిగాడు అడగవలసిన ప్రశ్న అది మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అదొక్కటే అడగవలసిన ప్రశ్న అది తప్ప మిగతా అడుగుతారు నా కొడుకు ఉద్యోగం నా పెళ్ళం ఉద్యోగం కావాలి కొడుకు ఉద్యోగం వస్తుంది కూతురు పెళ్లి అవుతుంది అన్ని వస్తాయి అన్ని సకల సౌభాగ్యాలు నీ దగ్గరకు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ప్రత్యాహారం తర్వాత నాలుగవది ధారణ అంటే నీకు ధ్యానం చేసినప్పుడు ఏది కనబడుతుందో ఏ వాసన నీకు వస్తుందో ఏ నాదం వినపడుతుందో దాని మీద ఏకాగ్రత మాములు పుస్తకాలు ఏం చేస్తారు ఏదో మంత్రం చెప్పు దాని మీద ఎక్కగలు ఈ మామూలు పుస్తకాల్లో బొట్టు కూడా తెలియదు వాళ్ళకి సంస్కృతం మాత్రం తెలుసుకున్న వాళ్ళు ఈ పుస్తకాల గురించి రాశారు ధ్యానం చేసిన వాడు రాయలే ఈ పుస్తకం గురించి కామెంట్స్ చేయలే మై డియర్ ఫ్రెండ్స్ లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ ధ్యాన విద్యను శాస్త్రాన్ని స్వీకరించండి మీకు లోపల ఏదైతే కనబడుతుందో ధ్యానం చేస్తుండగా మనసు శ్రమించగా మూడో కన్ను విపారగా ఈ ఆజ్ఞా చక్రం తెలుసుకోగా ఆరు సెంటర్స్ ఉన్నాయి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాన మీ గత జన్మలోని కర్మల్లో ప్రక్షాళనం విశుద్ధం అయిన తర్వాతే మీకు మూడో కన్ను తెచ్చుకుంటారు ఆ అంతకు ముందు తెలుసుకోవడం అసంభవం కాదు అసంభవం విశుద్ధము కావాలి అప్పుడే ఆజ్ఞా విశుద్ధమంటే టోటల్ గా శుద్ధం ఎన్ని జన్మల్లో ఎన్ని మేకలను తిన్నారో ఎన్ని మేకలను ఎన్ని పీతలను తిన్నామో ఈ జన్మలోనే ఎన్ని చేపలను తిన్నామో ఎంతమంది మనుషుల మీద అన్యాయంగా దౌర్జన్యాన్ని పాలన చేశాము లెక్కే కదా లెక్క గట్టవలే లెక్క కట్టే స్థితే విశుద్ధ స్థితి లెక్క కట్టక ముందు మనసు మూగపోయిన స్థితి కింగ్ కర్తవ్యత మూఢుడై ఉన్నప్పుడు అనాథం నోటు మాటరాదు దిగులుతో అనాథం సౌండ్ లేదు వాడి దగ్గర చేసిన పాపాలన్నీ నెత్తి మీద ఉన్నాయి కన్ను లొట్టబోయింది కాలు వంకర పోయింది పారాలిసిస్ వచ్చింది ఇంట్లో బియ్యం లేవు బయట వద్ద తిడుతున్నారు మానము అవమానము అని లెక్కన నోటు మూకపోయిన అనాహతము తర్వాత పాప ప్రక్షాళన జరిగినప్పుడు విషుక్తము తర్వాత ఆజ్ఞా చక్రం మూడవకొని తెచ్చుకును మూడవ కను తెచ్చుకోవాలంటే ఇక్కడ పిరమిడ్ ఉంది ఈ ముక్కు పిరమిడ్ పిరమిడ్ లో శ్వాసం ఈ పిరమిడ్ లో చేరాలి శ్వాస మీద శ్వాస సుఖమయ్య ప్రాణాయం వెంటనే మూడో కన్ను విపారి మీకు ప్రత్యాహారం జరిగి దాని మీద ధారణ రూప అంతర్ముఖమైన తర్వాత ఏ దృశ్యాలు ఏ నాదాలు వింటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్ ధారణ అంటే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఇప్పుడు శ్రీ బిఎన్ రెడ్డి గారు కనబడుతున్నారు నాకు నేను ఇలా ఏకాగ్రతగా చూస్తున్నాను అక్కడ మధుమోహన్ గారు ఉన్నారు వారిని చూస్తున్నాను ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అంతమంది కనబడుతున్నారు కానీ వారి మీద చూసుకున్నా అలాగా రూపల నాకు అంతర్నేత్రం తెలుసుకుంటుంది అంత శ్రవణం జరుగుతుంది అంతర్యానము జరుగుతుంది అక్కడ ఆ ప్రత్యాహారములో ధారణ రూపల జరుగుతున్న విషయాల్లో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత చేయగా చేయగతుందంటే ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము ఐదవది ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్ ధి అంటే సముదాయము ఆది అంటే సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరంతో పాటు మహా కారణ శరీరం ఉన్నాయి ఇవన్నీ కలిపి ఈ సముదాయం అంతా ఈ శరీరం నుంచి బయటకు వస్తుంది ఎయిటీ మిగతా ట్వంటీ ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం శరీరంలోనే ఉంటుంది ఎయిటీ ఆఫ్ యర్ ఆస్ట్రల్ బాడీ కమ్స్అట్ దానితో యానము ధ్యానం సూక్ష్మ శరీరాది సముదాయంతో యానము ధ్యానము ప్రత్యాహారంలో రూపంలో జరుగుతున్న విషయాల మీద బహు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో మనము గమనిస్తున్నప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం మీద ఎనర్జీ వస్తుంది అది అప్పుడు బయట తిరిగి తిరిగి తిరిగి రూపల ఇలా తిరుగుతా ఉంటా తిరిగి తిరిగి తిరిగి తిరిగి బయట ధ్యానము తర్వాత సమాధి ఎంతో ధ్యానము తర్వాత ఎంతో ఆసనం తర్వాత ఎంతో ప్రాణాయామం తర్వాత ఎంతో ప్రత్యాహారం వస్తుంది ఎంతో ప్రత్యాహారంలో ధారణ తర్వాత ఎంతో ధ్యానం వస్తుంది ఎంతో ధ్యానం తర్వాత ఎంతో సమాధి వచ్చును సమాధి అంటే సమాధానములు దొరికిన స్థితి నా తల్లి చనిపోయి ఏ లోకంలో వెళ్లి నువ్వు పోయి చూసి తీసుకొస్తా పక్కవాడు చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడు నీ ముందరొచ్చి నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్లి వింటాం మధ్య మధ్యవర్తి ఉండడు మధ్యలో మధ్యవర్తిని పురాణాలను వినికిడిని గురువుని తీసివేయడమే ప్రత్యక్ష అనుభవమే ధ్యాన శాస్త్రం కనుక ఆ యొక్క విపరీతమైన ప్రత్యాహారంలో విపరీతమైన ధారణలో విపరీతమైన ధ్యానంలో సర్వ సమాధానాలు చేజిక్కినప్పుడు సమాధి స్థితి నిర్వికల్ప సమాధి వికల్పం అంటే డౌట్ సంశయం ఏ సంశయము లేకుండా సర్వ సమాధానాలు మనకు దొరికినాయి కొన్ని సంశయాలు ఉన్నాయి ఇంకా కొన్ని సంశయాలు తీరాయంటే సవికల్ప సమాధి కొన్ని ఆన్సర్స్ దొరికాయి తల్లిగారు చనిపోయి ఒక ఏదో ఒక లోకంలో బాగా జీవిస్తున్నారు నాకు బాగా ఆవిడ ముఖం చూస్తే నాకు అర్థం అవుతుంది కానీ తర్వాత అవి ఏం చేస్తుంది ఇంకా డీప్ గా పోవాలి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకో ఐదు క్వశ్చన్స్ పుట్టిస్తుంది మనకి ఎప్పుడు ఇది అనంతమైన యాత్ర ధ్యానయాత్ర జ్ఞానయాత్ర సత్యయాత్ర ఆనందయాత్ర ఆరోగ్య యాత్ర ధ్యానం లేనిదే ఆరోగ్యమే లేదు ధ్యానం లేని ఆనందమే లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆనందమే జీవిత చేయము మనకి ఈ మహాభాగ్యం కావాల్సిందే ఈ జీవిత చేయము ధ్యానంలోనే ఆనందము జీవిత్యేయము ఆరోగ్యము మహాభాగ్యం మై డియర్ ఫ్రెండ్స్ సర్వసమాధానాలు దొరికినప్పుడు నీర్వికల్ప సమాధినప్పుడు ఆతడు బ్రహ్మర్షి ఆయ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ధ్యాని అని ప్రత్యాహారంలో ఉన్నప్పుడు యోగి అని ధారణలో ఉన్నప్పుడు ఋషి అని ధ్యానంలో ఉన్నప్పుడు రాజర్షి అని సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మర్షి అని పిలువపడతాడు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాది ఈ ఆరిట్లో ఆసనం తీసేస్తే ఐదు ఉన్నాయి ఏమిటి ప్రాణాయామము ప్రాణాయామంలో ఉన్నవాడు ధ్యాని మెడిటేటర్ ప్రత్యాహారంలో ఉండేవాడు యోగి ధారణలో ఉండేవాడు ఋషి ధ్యానంలో ఉండేవాడు రాజర్షి సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ గాడ్స్ ఈ ఐదు వీళ్ళని గుర్తుంచుకోండి యోగి ఋషి అంటే ప్రాణాయామంలో ఉండేవాడు ప్రత్యాహారంలో ఉండేవాడు అంటే యోగి ధారణలో ఉండేవాడు ఋషి ధ్యానంలో ఉండేవాడు మహర్షి రాజర్షి సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి మీకు చక్కగా ఇంకా అర్థం కావాలంటే ఇది భీముడని ఇది నకులుడని ఇది సహదేవుడని ఇది అర్జునుడని ఇది ధర్మరాజు అని చెప్తాం భీముడు అంటే వాయుదేవుని పుత్రుడు శ్వాస మీద ధ్యాసం ప్రాణాయామంలో ఉండేవాడు నకులుడు గుర్రంలాగా పరిగెత్తుతూ ఉండేవాడు అంటే ఆ బ్రహ్మాండమైన ప్రాణశక్తిని తీసుకునేవాడు యోగి అయినవాడు సహదేవుడు అంటే కోక్రేట్ అయినవాడు మూడోకను సంపాదించుకునేవాడు ఋషి అయినవాడు కృష్ణుడు కన్నా జస్ట్ ఒక స్టెప్ ఏ కింద ఉండేవాడు అర్జునుడు అంటే రాజర్షి అయినవాడు మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయినవాడు పంచ కదా భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ధర్మరాజు భీముడు అంటే వాయుపుత్రుడు నకుడు అంటే ప్రాణశక్తితో ఆ యోగి అయినవాడు సహదేవుడు అంటే మూడో కనులు చక్కగా విపారి ఉన్నవాడు అర్జునుడంటే మరి నర నారాయణులో నరుడిగా ఉన్నవాడు నెక్స్ట్ స్టెప్ నారాయణే ఇక్కడ చేరితే నారాయణే ధర్మరాజు నారాయణ స్థితిలో ఉన్నాడు బ్రహ్మర్షి అయినవాడు కనుక మైడియర్ ఫ్రెండ్స్ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధితో ధ్యాన శాస్త్రం ఏదో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం ఆసనము ధ్యాన శాస్త్రంలో అది ఎంట్రీ పాయింట్ ఏ గాని శాస్త్రం ఇక్కడవుతుంది శ్వాస మీద ధ్యాసతో సర్వ సమాధానాలతో ఎండవుతుంది సమాధి అయిపోయిన తర్వాత ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే యమ నియమాలే ఆ మనిషిని యొక్క గుణగణాలు గుణము వాటి ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది బ్రహ్మచర్యం అంటే నన్ను అంతా అడుగుతుంటారు స్వామి మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేస్తే నేను వెంటనే వైకుంటామని చెప్తాను నా వయసు కొంతమంది అడుగుతారు ఒకరికి యాభై ఐదు వందల సంవత్సరాలని ఒకటికి నా ఇష్టం చెప్తాను తలా తోకలేకుండా చెప్తాను బికాస్ ఐఎమ్ నాట్ ద బాడీ ఇది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంటే శక్స్ లేకుండా ఉండడం కాదు శరీరానికి సంబంధించింది కాదు బ్రహ్మచార్యము ఆత్మ పదార్థానికి సంబంధించింది సమాధి స్థితి పొందినవాడు ఎప్పుడు బ్రహ్మచారే అస్ఖలిత బ్రహ్మచారి అంటే స్ఖలనము లేని బ్రహ్మచారి అంటే నేను శరీరం అనే కూడా స్ఫూర్తి రాదు ఎప్పుడు నేను ఆత్మ సంచారం అస్ఖలిత బ్రహ్మచారి స్ఖలనము ఇజాక్యులేషన్ కి సంబంధమే లేదు మన వాళ్ళంతా దేహపరంగానే ఆలోచిస్తారు కనుక అదే అర్థం అవుతుంది ఇంకోటి అర్థం కాదు మూర్ఖులు కనుక సమాధి స్థితిలో పొందిన వాడు అతను అస్ఖలిత బ్రహ్మచారి అంటే యమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం సత్యం ఏది చెప్తే అది అవుతుంది వర్షం రావాలంటే వర్షం వస్తుంది వర్షం రాదు పోవాలంటే రాదు సత్యమే అతను మాట్లాడతాడు అతను మాట్లాడింది సత్యం ఆస్థేయం అపరిగ్రహం ఆస్థేయం అంటే ఏంటంటే పక్క వాడి మీద రెండు బిల్డింగ్స్ ఉన్నాయే అది కావాలి దానిమీద అసూయ ఉండదు అసూయ లేని ఆస్తి అపరిగ్రహము ఎక్స్ట్రా ఏమి తీసుకోడు నీ చేతికి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోడు నాకు కాగితం ప్రింట్ చేసి నాకు పుస్తకం ప్రింట్ చేసి నాకు ఈ క్యాసెట్ ఉంది క్యాసెట్ తీసి ఇచ్చి ప్రజల కోసం తీసుకుంటారు తన కోసం తాను ఏమీ తీసుకోడు ఆ పరిగ్రహము సత్యము ఆస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము అహింస ఇంకా హింస ఉండదు తానే అంత అయినప్పుడు ఎవరిని హింస పెడతాడు హింస అనేది ఉండదు అహింసలో ఉండడు సత్యము అహింస ఆస్థయము అపరిగ్రహము బ్రహ్మచర్యము ఇవన్నీ ఐదుటి మీద కంట్రోల్ గా వచ్చేస్తుంది మొట్టమొట్టదు మెలిమిగా వస్తుంది ధ్యానం పరిసమాప్తంలో సమాధి స్థితి అయిన తర్వాత ఇంకా యమములో ముద్దు బిడ్డమాట అభ్యాసం చేయగా చేయగా అందులో సిద్ధహాస్తుడవుతాడు నియమములో ముద్దు బిడ్డడు అభ్యాసం చేయగా అందులోనూ సిద్ధహస్తుడవుతాడు ఏమిటి నియమము తపహ తపహ అంటే ఇంకా తన శరీర అవసరాలను తగ్గించుకుంటాడు ఇంకా ఇడ్లీకి సాంబారం ఉందా లేదా భోజనం ఉందా లేదా నిధులకి మరి హంస తూలికా లేదా అడవిలో రాయి పడుకుంటాడు చెట్టు మీద పడుకుంటాడు రోడి మీద పడుకుంటాడు హంస తూలికా తల్పం ఇస్తే పడుకుంటాడు అంటే తన అవసరాన్ని శారీరక అవసరాన్ని తపహ అంటే తగ్గించుకోవడము నిద్రను ఆహారాన్ని తగ్గిపోతాయి తగ్గిపోయిన స్థితి తపహ తప స్వాధ్యాయ అక్కడ పుస్తకాలు అర్థమవుతాయి చదువుతాడు భగవద్గీత తెలిస్తే అర్థమైపోతుంది ఒక్కసారి ఒక్క శ్లోకం చదివితే ఎందుకంటే ఆల్రెడీ సమాధి స్థితి పొందినవాడు భగవద్గీత సమాధి స్థితి పొందిన తర్వాతే అర్థమవుతుంది కానీ నువ్వు ధ్యానం చేయబోతే తలాతో ఒక ఏది అర్థం కాదు భగవద్గీతను అధ్యయనం చేయవలసింది నీవు సమాధి స్థితి పొందిన తర్వాత ఒక్కసారి ఇలా తెరువు చదువు అంత అర్థం ఇంకోసారి నువ్వు దాన్ని తీసి పక్కన పడేచ్చు చదవంగానే భగవద్గీత అంతా అర్థం కావాలి అర్థమైన తర్వాత రెండోసారి చదవవు తీసి పక్కన పడేస్తావు ధ్యానము లేదు ఆత్మజ్ఞానము లేదు నువ్వు భగవద్గీత నీకు ఏమర్థం అవుతుంది పుక్కిట పురాణములా ఉంటుంది ఒకసారి ఇది చెప్తాడంటే ఒకసారి అది చెప్తాడంటే పరస్పరం విరుద్ధంగా ఉన్నాయే అని ఇంకొంచెం కన్ఫ్యూజన్లో వస్తాడు ధ్యానము ప్రైమరీ స్వాధ్యాయం చివరి స్టేజ్ నియమములో ఉంది ఇప్పుడు లేదు ముందు లేదు అది కానీ ఈ యమ నియమాలన్నీ ముందు పెట్టేసి ఈ యొక్క సర్వనాశనం వాళ్ళు చదువు స్వాధ్యాయమే చదవాలి చదివితే అర్థం కాదు స్వాధ్యాయమే లేకపోతే నేను ఆసనం అలా చెప్పేసి అంత మొత్తం ధ్యాన శాస్త్రాన్ని ధ్యాన అభ్యాసాన్ని ఉండజుట్టి ఆటోమేదిక్ ఎక్కిచ్చారు ఒక్కడు ధ్యానం చేయాలి బికాస్ ఆఫ్ యమన్ యమాస్ బీయింగ్ ఇన్ దాంట్ కనుక మై డే ఆర్ యమస్ అవి చివరిలో తమంత మీ దగ్గరికి మీ ఒళ్ళోకి వస్తాయి ఐదు అహింస సత్యము ఆస్తేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము నియమం అంటే ఐదు శౌచ సంతోష తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన్ని శౌచం అంటే క్లీన్లీనెస్ అప్పుడే నీ క్లీన్లీనెస్ వస్తుంది అంతవరకు నీ క్లీన్లీనెస్ తెలీదు సంతోషం అప్పుడే నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీ తల్లి చెప్పిపోయిందా అయ్యా అంటావు నీ మొగుడు చనిపోయాడా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ పైలోకాలికి పోయాడు దివ్యలోకాలకు పోయాడు తన పని తాను ముగించుకున్నాడు చక్కగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు ఎప్పుడు సంతోషమే నీ పట్ల నీకు సంతోషమే అందరి పట్ల నీకు సంతోషమే అయ్యో అర్జునుడికి అయ్యో నా గురువుగా చంపాయానంటే వాడు ఆల్రెడీ చచ్చిపోయాడయ్యా సంతోషం చంపువాడు సంతోషంగా చంపు నొరకు అర్జునుడు ఏడ్చాడు కృష్ణుడు సంతోషంగా చంపాడు చంపడానికి చంపబడ్డానికి సంతోషమే శౌచ సంతోష తపహ కావాలంటే నిద్రపోగట్టు లేకపోతే లేదు కావాలంటే తింటాడు నలభై రోజులు పెళ్లి భోజనం తింటాడు లేదు నలభై రోజులు ఏమీ లేకుండా ఉంటాడు స్వాధ్యాయ ఏ చదివినా అర్థం అవుతుంది అప్పుడు నీకు జైన్ రాపర్స్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది అప్పుడు నీకు రిచార్డ్ బాక్ యొక్క గొప్పతనం అప్పుడు నీకు లిండా గుడ్ మ్యాన్ యొక్క ఓషో యొక్క గొప్పతనం అంత ముందు తెలియదు నీకు ఈశ్వర ప్రణిధానేనా అందరినీ దైవంగా చూసేది ఈశ్వర ప్రణానము అంతవరకు ఎలా చూస్తావు నువ్వు దైవం అయినప్పుడే అందరినీ దైవంగా చూడగలవు పచ్చకామల వాడికే లోకం పచ్చగా కాపాడబడుతుంది వీడికి పచ్చకామల రాకపోతే లోకం పచ్చగా కాదు నీకు పచ్చకామన రావాలి అప్పుడే లోకం పచ్చగా కనబడుతుంది లోకమంతగా పచ్చగా కనబడ్డాన్ని ఈశ్వర ప్రనిధానం అంటాం ను సమాధి స్థితి పొందితేనే ఈశ్వర ప్రనిధానము నువ్వు దేవుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటేనే తత్వమసి శ్వేతకేసు అని తెలియగలవు అదే తత్వమసి శ్వేతకేత అనేదే ఈ మై డియర్ ఫ్రెండ్స్ ఇది ధ్యాన శాస్త్రం ఇది తెలుసుకుంటే వెంటనే ధ్యాన అభ్యాసం ఉంటుంది ధ్యాన శాస్త్రమే తికమక్కగా ఉంటే అవగతం కాకపోతే ముందు వెనకాది ముందర ఉంటే ఎడ్లు వెనకాట్లో బండి ముందు కాలు ఉంటే ఎలా చూస్తుంది బండి వెనకాట్లో ఉండాలి ఎడ్లు ముందు మైడియా కళ్ళు ఇటువైపు ఉంటే వెనకాటు ఎలా చూస్తాం వెనకాట్ల వైపు చూడాలంటే కళ్ళు వెనకాతుల వైపు కూడా ఉండాలి లేదా కనుక మైడియా ధ్యాన శాస్త్రం అస్తవ్యస్తంగా ఉన్నది దాన్ని సరి చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించింది ఆవిర్భవించింది కనుక సత్యమైన నిజమైన సూటి అయిన ధ్యాన శాస్త్రము అందరికి పరిచితమైంది కనుక అందరూ వెంటనే ధ్యానభ్యాసం చేస్తున్నారు ఋషులు అవుతున్నారు రాజర్షులు అవుతున్నారు బ్రహ్మర్షులు అవుతున్నారు ఓవర్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా అర్థం చేసుకోండి ఎందుకయ్యా ధ్యానం అంటే సకల ప్రాణికోటితో మిత్రత్వం కోసము పాములు తీసుకుని కంఠములో వేసుకోవాలి కంఠాభరణము కావాలి పాము ఎలకతో స్నేహం చేయవాలి చీ చీచీ ఎలక అంటాం చల్తహి గాడి వినాయకుడు ఆ యొక్క పరమేశ్వరుడు అలా కథలు సృష్టించుకున్నామంటే బ్రహ్మసులు అంతా అలాంటి కథలు ఆ వాల్మీకి ఆ వేదవ్యాసుడు అలాంటి కథలు సృష్టించి మనకి ఇచ్చారంటే అందున అర్ధరాత అంతరాధము గ్రహించవాలి కుంభకర్ణుడంటే తమో గుణ ప్రధాని రావణాసుడు అంటే రజోగుణ ప్రధాని విభీషణు అంటే సాత్విక గుణ ప్రధాని హనుమంతుడంటే శ్వాస మీద ధ్యాసం ఉంచేవాడు సీత అంటే ఆ కాశ్మీ యొక్క ప్రాణశక్తి రాముడు అంటే ఆత్మ రాముడైన కనుక ఇవన్నీ కూడాను ఆ వాల్మీకి బ్రహ్మర్ వేదవ్యాసుడు వీడంతా కూడా చక్కటి కథల్లో పండిత పామర జనరంజకముగా రకరకాల కథల పాత్రలు సృష్టించి మానవులన్నీ ధ్యానులుగా యోగులుగా ఋషులుగా రాజర్షులుగా బ్రహ్మర్షులుగా తీర్చిదిద్దడం కోసము రకరకాల పాపం ఎంత కష్టపడ్డాడో వాళ్ళు మనము రాముడిగా కాకుండా మనము సీతగా కాకుండా మనము లక్ష్మణుడు కాకుండా మనము రాముడి విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటే సమయం వృధా చేస్తుంటే ఈ కుంభకర్ణుడు కుంభకర్ణుడిగానే ఉండిపోతాడు ఆ జన్మాంతరము జన్మజన్మలకు ఈ రావణాసుడు రావణాసురుడుగానే ఉండిపోతాడు రాముడు కాదు ధ్యాన శాస్త్రము పతంజలికి ఒకటి బుద్ధుడికోటి ఆది శంకరాచార్యకు ఒకటి జీసస్ క్రైస్టు ఒకటి వర్ధమాన మహావిడికి ఒకటి గురునానకు మరొకటి రమణ మనిషికి మరొకటి టైప్స్ ఆఫ్ మెడిటేషనల్ సిస్టమ్స్ ధ్యాన విధానాలు ఎక్కడా లేదు ఉన్నది ధ్యాన విధానము ప్రపంచమంతా అక్కడికి వస్తోంది ఇదే పిరమిడ్ ఇక్కడ అనేకము పైన ఏకము ప్రపంచం అంతా ఇప్పుడు ఏకమవుతోంది ైజేషన్ ఏకీకృతం ఎక్కడ ఏం జరిగినా ఇంతవరకు ఇక్కడ వెంటనే నొప్పి వస్తుంది గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ అంతా ఒక విలేజ్ ఒక కుటుంబం వసుధైక కుటుంబం కనుక ఒకటే కుటుంబం రెండు కుటుంబాలు లేవు కనుక ఒకటే ధ్యాన పద్ధతి రెండు ధ్యాన పద్ధతులు లేవు ఒకటే ఆత్మ జ్ఞాన శాస్త్రము రెండు ఆత్మజ్ఞాన శాస్త్రాలు లేవు అల్లా కోటి మరి ఈశ్వరుడు కోటి జీసస్ కోటి యాహ్బే కోటి మరొకటి మాస్టర్స్ అండ్ సర్వ ప్రాణికోటితో మిత్రత్వము స్నేహత్వము నెలపడం కోసము నంబర్ వన్ మన మనకి ఆధిక్యత రావడం కోసము మన చేష్టలు మన మాటలు మన ఆలోచనలు మూడు चेष्टा क्षेत्र वाक्म भावना क्षेत्र क्षेत्र आधिपत्यम रास्टर् ध्यान शास्त्र राभम मोदी लाभम मित्र लाभ सकल प्राणिकोटि तो मित्रत्म रधिपत्याभ मूडवि आत्मज्ञाला అంటే అహం బ్రహ్మాస్మి మమాత్మా సర్వభూతాత్మా గాడ్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అని మనం ఎల్లప్పుడూ సంబోధించడం కోసం ఉన్న వెనకట్లో ఉన్నా సారం ఇది ధ్యానం యొక్క లాభములు ఫ్రెండ్షిప్ ధ్యానం యొక్క లాభములు మాస్టరీ ధ్యానం యొక్క లాభములు గాడ్ లేకపోతే నేనేదో మానవ మాత్రం అండి వాడు దైవాంశ సంబూతులు అండి అంటే మనం వంకాయ సంబోతులమా వంకాయ యొక్క అంశ సంబోతులమాట అందరూ దైవాంశ సంబూతులే అందరూ గాడ్సే తెలుసుకున్నప్పుడు నేను దైవాంశ సంబూతుని తెలుసుకున్నప్పుడు ఆ దైవ అంశ విజృంభిస్తుంది లేకపోతే అది ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉంటుంది నేను దైవాంశ సంబూతు ఆమె గాడ్ అని తీసుకున్నప్పుడు మన గాడ్ హుడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది ఇక చాలా మంది బ్రహ్మర్షులుగా ఉన్నారు నేను బ్రహ్మర్షునే కాని నా బ్రహ్మర్షితత్వం మీకన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అయి ఉంది మీకన్నా కొంచెం మొట్టమొదటిలో మొదలు పెట్టాను కనుక భూమండలం కూడాను ఇప్పుడు ఈ ధ్యాన శాస్త్రమయం కాబోతుంది భూమండలం అంతా కూడాను సుఖమయ ప్రాణాయామంతో విరాజెల్లుతుంది భూమండలం అంతా కూడాను అనాపానసతితో రారాజుగా శోభిస్తుంది ఎన్నో లోకాలు శతకోటి లోకాలు అన్ని లోకాల నుంచి అందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠ భరితంగా ఈ భూమి చూస్తున్నారు ఇప్పుడు ఇలా చూస్తున్నారు మాస్టర్లు ఎందుకంటే భూమి కూడాను యోగమయం అవుతున్న రోజులు 1987 లో మొదలైంది ఈ భూమి ఒక ఫోటాన్ బాండ్ లో ప్రవేశించడము టూ లో అది మొత్తం అంతా ఫోటాన్ బాండ్ లో పర్మనెంట్ గా కక్షలో ఉంటుంది మైడియర్ ఫ్రెండ్స్ రెండు కల్లా ప్రతి ఒక్కడు ఒక పతంజలి భూమండల మీద ప్రతి ఒక్కడూ ఒక పతంజలి ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు రెండు వేల పన్నెండు big welcome and uh, uh, to all the Patanjali's of this earth. Please give a very big clap to the first Patanjali. Thank you very much.